త్తన యాభై తొమ్మిది మరి ఏ పురుషార్థము మా వంకలేదు అరువడము మాకెంత అత్తువో నీవు హరినీవు నాకు నంతర్యామివైన ఫలము తిరిగెనంది మా తిరిగెదవు ఇరవనీవు మాకు నీలికవైన ఫలము గరిమమా పాపమల్ల గట్టుకు భువిలోనూ నన్ను పుట్టించిన ఫలము ఇవర రక్షించే తుడిసి దొకటాయేం తివిరు నన్ను నీకుక్షిదెచ్చిడుకొన్న ఫలము జబళి నా నేరములు చక్కబెట్టబడెను కారవానన్ను వెనక ఫలము చేరి నన్ను పుణ్యునిగా చేయవలసేం ప్రత్యక్షమైన ఫలమున నన్ను ఈ రీతి శ్రీవేంకటేశం ఇముడుకోబడెను